దివ్యంగత సినీ నటులు డాక్టర్ అతినేని నాగేశ్వరరావు గారితో ఆకాశవాణి గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం పునఃప్రసారం భారతీయ చలనచిత్ర పరిశ్రమ వంద సంవత్సరాల పండుగ జరుపుకుంటున్న తరుణం ఇక్కడ మన దగ్గర చూస్తే మన తెలుగు చలనచిత్ర మాగాణంలో దాదాపు డెబ్భై ఏళ్లకు పైగా తమ అభినయ అనుభవంతో అందరినీ అలరిస్తున్న నేటి నటులు నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక నట విశ్వవిద్యాలయంగా ఆయన అందరికీ చిరపరిచితులు అమోఘమైన తమ అభినయ కౌశలంతో అందరినీ ఇట్టే ఆకట్టుకునే ఐస్కాంత శక్తి భగవంతుడు వారికి ప్రసాదించినందుకేమో కొన్ని కోట్ల మంది తెలుగువారు తమ ఆరాధ్యదైవంగా అక్కినేని వారిని కొలుస్తూ ఉంటారు బతికి బాగుకునేది లేదని చావబోకు చచ్చి సాధించేది లేదని బతుకబోకు బ్రతికి జీవితాన్ని సాధించు చనిపోయి కలకాలం జీవించు ఈ మాటలు అకినేని నాగేశ్వరరావు గారు స్వయంగా తమ అ్రాసుకున్నటువంటివి నిజమే బతికి జీవితాన్ని సాధించాలి అనేటువంటి ఒక తత్వంతో తమ నటప్రస్థానాన్ని కొనసాగిస్తున్నటువంటి అగ్రనటులు అకినేని నాగేశ్వరరావు గారు ముచ్చపు చెప్పలో పడ్డ వానచునికే అంటారు వెదురుకరలో దొరిన వాయువే వేణుమవుతుంది అంటారు సుక్షేత్రంలో పడిన బీజమే సుఫలాలని అందిస్తుంది అంటారు ఈ మాటలన్నీ అక్కినేని వారికి సరిగ్గా సరిపోతాయి ఒక నటుడిగా ప్రపంచంలో ఎంత సాధించాలో అంతకు రెండింతలు ఎక్కువే సాధించారు మన భారతదేశంలో ఏ నటుడు సాధించనని ప్రతిష్టాత్మక బిరుదులు సన్మానాలు సత్కారాలు కనకాభిషేకాలు ఒకటా రెండా వందలు వేలు ఆ రకంగా చూస్తే మన అక్కినేని వారు ఇవాళ ప్రపంచంలోనే ఇద్దరే ఇద్దరు నటులు ఇన్ని సంవత్సరాలుగా తమ నడప్రస్థానాన్ని కొనసాగిస్తున్నవారు అందులో రెండవ వారు నాగేశ్వరరావు గారు మన తెలుగువారు అంతటి గౌరవ ప్రతిష్టలు మర్యాదలు మననలు అందుకుంటే పులకించిన హృదయంతో వారితోటి కాసేపు ముచ్చడించాలి అని చెప్పే ఉద్దేశంతో మన ఆకాశవాణి కేంద్రానికి వారిని స్వాగతించుకున్నాం డాక్టర్ స్వాగతం నమస్కారం నాగేశ్వరరావు సాధారణంగా ప్రతి తమకు ఏది సిద్ధించినా కూడా అది భగవత్ ప్రసాదంగా చెబుతారు మరి మీరేమో భగవంతుని పెద్దగా నమరు కానీ మీరు ఈ నటనారంగంలో సుప్రసిద్ధులైంది తత్సంబమైనటువంటి పాత్రలతోనే ఒక సీతారామజనను విప్ర నారాయణ మహాకవి కాళిదాసు శ్రీకృష్ణార్జున యుద్ధం మహాకవి క్షేత్రయ్య చక్రధారి భక్తదుకారాం ఇలా అనేక అనేక పాత్రల్లో అలరించారు జీవించారు ఒక నమ్మకం విషయం మీద నమ్మకం కంటే ఎక్కువగా జీవించి ప్రేక్షకుల్ని ఆకట్టుకోవటం వెనుక ఉన్న ఆ రహస్యం ఏమిటో కాస్త మాకు మనవి చెయ్యాలి అసలు నమ్మేవారు అందరికంటే బలంగా నమ్మేది ఒకటి ఉంది నేను మనం చెక్కున్న శిల్పం కాదు భగవంతుడు రూపమేదో కావాలి కాబట్టి మనం శిల్పంగా దాన్ని మలుచుకున్నాం కానీ అసలు పవిత్రమైన భావమే భగవంతుడు మరొకరికి అపకారం చేయకుండా ఉండడం మోసాలు చేసి ప్రపంచాన్ని మానవాళిని సర్వనాశనం చేయకుండా ఉండడం వీరున్నంత మంచిని చేయడం లేకపోతే చెడు చేయకుండా ఉండడం ఇదే భగవంతుడనే భావం నాది ఫ్రమ్ ది బిగినింగ్ చదువుకుని కాదు దేవుడు నా దృష్టిలో మీరు అడిగారు కాబట్టి ఒక పవిత్రమైన భావం మరి క్రియేటర్ గొప్పవాడా క్రియేట్ చేసిన ట్రాన్స్లేట్ చేసేవాడు గొప్పవాడ చూసిన వాత రాసేవాడు గొప్పవాడా సృష్టించేవాడు భావాన్ని సృష్టించేవాడు గొప్పవాడని ఆలోచిస్తే తెలుస్తుంది మనకి అందుచేత యాక్టింగ్ అనేది వరల్డ్ స్టాటిస్టిక్స్లో ఏం చెబుతున్నారంటే ఆల్ ది యాక్టర్స్ టుగెదర్ ఇన్ ఎ ఫిల్మ్ దే కంట్రిబ్యూట్ ఫర్ ది సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఎయిట్ మొత్తం అంతా కలిపి ఎయిట్ అయితే ఫ్యామిలీ అంతా కలిపి ఎయిట్ పర్సెంట్ తల్లి వైఫ్ లవరు ఇవి వేంపు కలిపి ఎయిట్ అయితే నా భాగం ఎంత కాకపోతే ఇంత భాగాన్ని కూడా ఇంతగా చూచి అభిమానించే ప్రేక్షక దేవుడు ఉన్నారు కాబట్టి నా పోటీవాడు బ్రతుకుతున్నాడు కానీ కరెక్ట్గా చెప్పాలంటే ఊరికి వారిని చప్పట్లు కొట్టించుకోవడానికి ముప్పుగోలు పొందడానికి కాదు ఈ మాటలు మాట్లాడేది అయితే మీ మాట ప్రకారం ఏది ముందు ఏది తర్వాత అనేది చెప్పడం కష్టమేనంటారు మరి జీవితంలో నటన గురించి కొంచెం ఎప్పుడైనా యాడ్ చేస్తాం కొంచెం అబద్ధమైతే అవసరమైతే అబద్ధం ఆడాలి మీరు నేను పెళ్ళంత పర్ఫెక్ట్గా మారతామా ఎప్పుడన్నా యాడ్ చేస్తాం లౌక్యం లేకుండా ఎవరో ఉండడానికి వీళ్ళు లేకపోతే లౌక్యం లేని వాడు ఎవరితోనూ పెళ్ళంత కాపురం చేయడానికి వీలలేదు ఈ సంసారంలో అంటే జీవితంలో నటనం ఉంది అంటారు గ్యారంటీ ఓకే సార్ గురుగారు ఒక రైతు బిడ్డగా పల్లెటూరు నుంచి వచ్చిన మీరు ఈ భాష ఉచ్చారణ ఇటువంటి వాటి విషయంలో ప్రత్యేకించి ఆయా పాత్రల పరంగా వాటి స్వభావం గుర్తిరిగి మలుచుకునేటప్పుడు ఎలా చేసేవారు నా ఏంటంటే నా భాష ఇక్కడ వ్యవహారం మనం ఒరిజినల్ భాష అది హార్షమ సంప్రదాయ సంయుక్త సంసక్త కలుష కర్మచండాల సంభవ పాపజాతి ఇందులో చాలా అలాగే ఈ పూపదొక అందమారంగా భవనమోహన సౌందర్యం ముందు ఈ పువ్వుల సోయగం ఎంత వెయ్యి మంది చంద్రులు నూరు మంది సూర్యులు ఏకమై ఒక్కసారి ప్రకాశించిన ఆ వదనారవింద తేజస్సుకు మధుర మందహాసానికి సరిరావు క్షణికమైన ఆనందాన్ని కలిగించే ప్రకృతి సౌందర్యానికే ఇంత ముగ్ధులమైపోతే శాశ్వతానందాన్ని సమకూర్చే ఆ వరమాలి సందర్శనం మనకు లభించదు రక్కయ్య చాలా గొప్ప విషయం అండి మరి గుర్తు లేకపోతే ఎలాగండి తెలంగా చదువుకున్న వాళ్ళ లేకపోతే మన భాష పరిజ్ఞానం మనకి ఎంత అంటే మొదటి నుంచి కూడా మీరు ఎక్కడన్నా ఏదైనా సభలో మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు చెప్పినా కూడా నేను పెద్దగా చదువుకోలేదు మాది కృష్ణా జిల్లాలో ఓ చిన్న గ్రామం అని చెబుతూ ఉంటారు నిజము నేను చదువుకోలేదు నాకు మూడు వేల రూపాయలు ఆస్తి ఇచ్చారు మరి బిఏ బీకామ్ చదవాలంటే మూడు వేల రూపాయలు అవ్వాలి మా వంశం అంతా వేలు ముద్ర వాళ్ళు మా అన్నలేమో తప్పులతో సతకాలు పెడతారు నాలుగో క్లాసు వరకు తప్పితే అంతవరకు మధ్యలో మానేశాను కాబట్టి నేను తప్పులు లేకుండా సతకం మా అమ్మ దగ్గర పెట్టారు ఏర్లు పెడిపోతమ్మ వాళ్ళు నాకు ఐదు ఎకరాలు పొలం ఇచ్చారు ఐదంటే ఆరు వందల రూపాయలు ఎకరం ఐదు వేలు రూపాయలు ఇది అమ్మేసి వీడి చదివిస్తే వంశంలో చదువులేదు కాబట్టి వీడికి రాదేమో వచ్చిన బీఏ బీకామ్ బిఎస్సి నలభై రూపాయలు జీతం ఆ రోజుల్లో ముప్పై ఆరులో సంగతి పంతొమ్మిది వందల ముప్పై ఆరు మరి మీడు చదువుతాడో లేదు చదివితే ఉద్యోగం వస్తుందో లేదు తింటానికి తిండికోవడం లేదు అక్కడ ఏదన్నా ఉంటుందేమో పది ఏదైనా గాలిగా పాటలు పాడుతున్నాడు గంతులు వేస్తున్నాడు నాటకాల్లో ఆడ ఇందుకు ఇక్కడ ఇదిలో వస్తాడో ఇందులో తిప్పింది మా మీలో ఈ నటన తాలూకు మూలాలు ఉన్నాయని మీ తల్లిగారు ఎప్పుడు గ్రహించారు ఎలా గ్రహించారు అంటారు దానికంటే ఆడపిల్లలంటే మోజు పుట్టలేదు ఆవిడికి మరి మేము నేను తొమ్మితో పెట్టని తమ్ముడులో ఎవరో ఒకసారి అవుతుంది ఒక అమ్మాయి పుట్టి చనిపోయిందట ఆడపిల్ల లేదని లోపం ఆవిడికి ఈ నేనేమో ఆడవేష ఆడపిల్లలు వేస్తున్నాను కాబట్టి నీకు ఆడపిల్లలు లేళ్ళలో తీరుస్తున్నాడే ఈ నాగేశ్వరరావు అని పక్క ఇచ్చాడందరూ పొగిడినప్పుడు మా అమ్మాయి ఉబ్బిపోయింది ఆ ముచ్చడి తీరుస్తున్నాడు ఆ ముచ్చడి తీరుస్తున్నాడని ఈ నాటకల్లా ఆ వేషాలు చూడవచ్చు అనుకుని ఆవిడ పోతు ఆవిడ లెవెల్ ఆవిడ ఆలోచించింది అంతే చూసుకోవాలి ఇదిగో బ్రతుకు తెరవచ్చేమో అని అప్పుడు కిరణాల డబ్బా రెండు పావల మరి పొరుగురు వెళ్ళి మా ఊళ్ళో నాటకాల కంపెనీ లేదు కాబట్టి నా వంతు నెలక పావలకి ఇచ్చి కిరసా డబ్బా కానీ ఫిక్స్ మ్యాక్స్లో కరెంటు కదండి ఊళ్ళల్లో ఫిక్సర్ మ్యాక్స్ ఎలా ఎలా ఎలా నాటపాత నాటకాలకి అర్ధ రూపాయి తీసుకుని అక్కడికి మా సున్నవారి పుణ్యం అంటూ వాళ్ళ కంపెనీలో చేరి మరి నాటకం వాడి ఆఖరి నాటకానికి ఐదు రూపాయలు తీసుకుని ఓ ఈ రూపాయలు తొమ్మిది సంవత్సరాలు లోపల సంపాదించుకున్నారు చాలా బాగుంది సార్ నాటక రంగంలో చాలా బిజీ మరి ఘంటసాల బలరాం గారి దృష్టిలో పట్టడం జరిగింది ఎలా జరిగింది డబ్బా డాలు వేసుకుని మేమంతా తెరాల్లో నాటకం వాడి గుడి వెళ్తుంటే ఘంటసాల బలరాం గారు బెజ్వాడ స్టేషన్ లో చూసి ఆయన బెజ్వాడ నాటకాల కంపెనీ లో ఎక్కడ కుర్రాలు నీకు అనిపించిన నా దృష్టి అంటే ఇక నాకంటే పొట్టాడు జరిగితే నీ రాముడిని నాకంటే పొడిగాడు దొరికితే నేను అట్లా అనుకున్నాను ఆయన సరే పొద్దుటి నుంచి నాకంటే పొట్టాడు దొరికాడు కాబట్టి నేను రాముడు సీతారామ జనంలో ఈ రాముడు వేషం అంటే మంచి నుంచి వస్తుంది కళ్యాణం వరకు అంతకుముందు నాటకాల్లో ఒక స్త్రీ పాత్రలు ధరించేటువంటి నాగేశ్వరరావు గారు సీతారామ జనంలో ఒక మంచి కథానాయకుడి పాత్ర అది కూడా తత్పురుషుడైనటువంటి శ్రీరామచంద్రమూర్తి పాత్ర అన్నప్పుడు వాళ్ళు ఏమైనా మీకు తరిపిది ఇవ్వడం జరిగిందా రిహార్సల్ ఉండేదండి నాటకాల్లాగా రిహార్సల్ ఉండేవి అప్పుడు నాకు ఆడుకుంటూ నేను ఇట్లా ఉండేది కాదులేండి చూస్తే నాకే వచ్చేది అందరూ నవ్వుకూరు కానీ ఆ రోజుల్లో ఆ పరిజ్ఞానం కూడా అట్లాగే ఉంది కూడా అలా నాటకాల నుంచి వచ్చేవాళ్ళే నేను ఆడపిల్లలాగా మాట్లాడేవాడిని నేను దానికోసం ఈ వాయిస్ చేంజ్ కోసం నా పాట పాడు చేసుకుని డైలాగ్ మధ్య వచ్చేటప్పటికి కొంచెం బిగిలో లైలా మధ్య చూస్తే అనిపిస్తుంది మీకు ఖాయ్ శాని భానుమతి గారంటే నేను లైలా నేను అనుకోనవ్వునాడుకు అందరినీ అవుతుంది ప్రబల సత్యనారాయణ గారని చెప్పారు హిందీలో కాల్సి అలా ఐస్ రోజుల్లో కూడా రెండా నీళ్లు పోసి గోచిపెట్టుకుని దాన్ని కావలించుకొని చల్లగా ఉంటే అలా అని బ్రేక్ చేసి అది అందరూ పాడేవాళ్ళకి కూడా మంచిదే ఎందుచేతంటే పై స్థాయిలో కానీ లో స్థాయిలో కానీ మధ్యమ స్థాయిలో కానీ అన్నిట్లో కూడా భాష భావం సంగతి పాడేవాళ్ళకైనా మాట్లాడే వాళ్ళకైనా కూడా ప్రతి భావం అన్ని రేంజెస్లోనూ ఒకటే రకంగా పలకాలి అంటే వాయిస్ కల్చర్ డెవలప్ చేసుకోవాలి అందులో ముఖ్యంగా రేడియోలో ఉండేవాళ్ళకి ముఖ్యం అని చాలా అలా నేను నానా అవస్థలు పడి ఈ వినే వాయిస్ వేరు నా బిగినింగ్ పిక్చర్ చూస్తే మీరు మీరు కూడా హీరోనా అనుకుంటారు గ్యారంటీగా దాని గురించి నేనే అనుకున్నాను అట్లా గారు అలా మీకు అంది వచ్చిన ఆ అదృష్టం ఆ తర్వాత ప్రస్థానం మరింత ముందుకు సాగటానికి మరి విజయాలు సిద్ధించడానికి ఏ విధంగా మీకు ఉపయోగపడ్డాయంటారు ఎప్పుడు ఎవరు లేరు ఓన్లీ బాయ్ అంత మునిపోరు కురా అంత మును నాగయ్య గారు సిహ్ నారాయణరావు గారు వాళ్ళు ఉండేవారు నలభై ఏళ్ళు వాళ్ళు రిటైర్ అయిపోయే స్టేజ్ వచ్చేటప్పటికీ సరిగ్గా నెల తీసుకెళ్ళారు బలరావు గారు ఆయన ఓన్లీ వన్ బాయ్ నా తర్వాత ఎనిమిది సంవత్సరాలకు వచ్చారు రామారావు గారు ఆయన వచ్చి రాగానే మళ్ళనేమో వాకింగ్ స్టూడియోలో పర్మనెంట్కి వెళ్ళిపోయారు ఐదు సంవత్సరాలు అందుకని ఆయన ఓన్లీ వన్ బాయ్ నువ్వు వెళ్ళినప్పుడు ఆరు పిక్చర్లు తీస్తుంటే మీది టైం రామారావు గారు వచ్చేటప్పటికి ఇరవై పిక్చర్లు అయితే నేను పగలు రాత్రి పనిచేస్తే అన్ని రకాల పాత్రలు నాకు ఎదురికాయి మరి ఆయన అవైలబుల్ గా లేదు హ్యావింగ్ ఏ బెటర్ పర్సనాలిటీ దాన్ని బెటర్ వాయిస్ దాన్ని ఇట్ ఆల్ దీస్ మరి ఆయనేమో చిక్కుకుపోయారు సో నాటకాల్లో ఒక రూపాయలు రికమెండేషన్ అందుకున్న నాగేశ్వరరావు గారు తర్వాత మొదటి సినిమాలో ఎంత రిమండేషన్ అందుకున్న రూపాయలు నెలకి భోజనం పెట్టే నెలకి అప్పుడు జీతాలు అంతే మరి విధంగా మంచి రికమెండేషన్ మీకు రావటం రెండు వందల రూపాయలు అంటే దాచుకోవాలి మనం మన ఆడవేషాలు వేసేవాళ్ళు మగ వేషాలు వేసే ఇప్పుడుకి వస్తామో లేదు మనకేం తెలుసు మళ్ళీ నాటకాలు వెళ్ళిపోవాలి ఎప్పటికప్పుడు రెడీ అని చెప్పి రెండు వందల రూపాయలు ఏమో బ్యాంకులో రూపాయలు ఆ రోజుల్లో మూడు కాలు ట్రామ్కి ఇడ్లీ ఏమో రొడ్డిడ్లీ సాంబారు కలిపి అనున్నారా ఇంకా ఈ పైసలు రాలేదు కదా అప్పటికి మరి ఇంకో రెడ్లీ రెండు ఇడ్లీ తినాలంటే మన బడ్జెట్ నెలకే యాభై రూపాయలకి ఇప్పించిపోద్ది అందుకని ఒట్టి సాంబారే తెప్పించుకోండి ఇడ్లీ దాంతోనే సత్య తమాషామాషా మరి బీచ్కి వెళ్తే మళ్ళా మురుకులు విరుకులు ఉంటాయి కదండి ఇవన్నీ ఖర్చులు అవన్నీ మొత్తం కలిపి యాభై రూపాయల నెలకే ఓ పల్లెటూరి కుర్రవాడు ఒక్కసారిగా రంగుల ప్రపంచంలోకి వచ్చేసరికి మరి సినిమాను కానీ రకరకాల ఆకర్షణలు ఉంటాయి అయితే మీరు మాత్రం ఎలాంటి దురభ్యాసాలు లేకుండా ఎలా తప్పించుకోగలిగారు ఎలా జాగ్రత్త పడ్డారు ఒక యమఘాత గుళ్ళంటే పెద్దలు ఇండస్ట్రీలో అంటే నాగయ్య గారు సేతనారాయణరావు గారు వాళ్ళు నాకు కొంచెం దూరంగా ఉన్నా బల్జేపల్లి లక్ష్మీకాంతకవి గారు దైతా గోపాలం గారు గంటసాల బలరామయ్య గారు గోడవల రామరమ్మ గారు గోవిద్వాస్ సుబ్బారావు గారు గిడికి సీతాపతి గారు ముదిగొండ లంగమూర్తి గారు సముద్రాల రాఘవాచార్య గారు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు వీళ్ళందరూ నా చుట్టూ ఉన్నారు త స్మరణీయులు ఎలా గాడిదా అనే రకం అంత సద్బ్రాహ్మణం భాష బాగుండేది అందుకని మన భాష కొంచెం జాగ్రత్తగా ఆ వెనికిడి మూలంగా వాళ్ళ భాష రావడానికి కారణం ఏంటంటే మన నియమ నియాల నుంచి పోయి ఇక్కడికి రావడం ఏంటంటే శుభ్రమైన భాష నేర్చుకోవడం ఏంటంటే అంత నాటకాల్లో యాక్ట్ చేయడంలో వీరి భాష రోజు వాద్కొని స్నేహం అని అనులేం కానీ పెద్దవాళ్ళ ఆశీర్వాదం పొంది పొందిన నేను నా ఎక్కడికి వెళ్ళిన వారితోనే వెళ్ళాలి సినిమాకి వెళ్ళిన వారితో వెళ్ళాలి బీచ్కి వెళ్ళిన వారితోనే వెళ్ళాలి ఏదైనా మాట్లాడుకున్న వారితోనే మాట్లాడుకు కరెక్ట్గా చెప్పాలంటే నే గేమ ఇండైరెక్ట్లీ బట్ నాకేమో మనం నేర్చుకోవాలనే తాపత్రమే నాకు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా వినికిడి చాలా ఇస్తుంది కదండి ఇప్పుడు నేను పుస్తకం చదవాను చదివే అలవాటు నాకు లేదు నేను కూడా చాలా విషయాలు మాట్లాడతాను ఖగోళ శాస్త్రాన్ని గురించి భూగోళ శాస్త్రాన్ని గురించి మాట్లాడతాను అంత వినికిడే నాయకుంటే పల్లెటూరులో ఏం చేస్తారో దాన్ని మండితే తప్పాతాలు తీసేస్తారు చూడండి తూర్పార పట్టిటం గాలికి అలాగే ఇప్పుడు మీ పూటాడు మీ పూటాడు దేశంలో ఉన్న పెద్దవాళ్ళు అనేక మంది మాట్లాడే వాటిల్లో అందులో కొంచెం తక్కువ వదిలిపెట్టేసి కావాల్సిన విషయాలన్నీ మంచి గింజలు పురిగట్టుకున్నట్టు ఈ మంచి మాటలు పుర్రెలు పెట్టుకుని దాచుకోవడము నేను చేసి చెప్పాలి ఇది నా నేను ఈ రోజున ఏమైనా తయారయ్యానంటే తొంభై సంవత్సరాల్లో ఈ మాట మాడుతున్నానంటే నేర్చుకోవాలనే తపన టు నో దట్ యూ డోంట్ నో ఎనీథింగ్ యూ షుడ్ నో లీటల్ మనకేమీ తెలియదు తెలుసుకోవడానికి కొంచెం తెలివి ఉంటే మనం నేర్చుకోవచ్చు అనేక విషయాలు నేర్చుకోవచ్చు ఏ మనకు తెలిసిన చాలు అనుకుంటే ఏమీ తెలియదు బుర్రలోకి వెళ్ళదు ఏది గ్రేట్ సార్ ఇక మీరు చాలా సందర్భాల్లో చెప్తూ ఉండేవారు సినిమా వాళ్ళకి పిల్లని ఎవరు ఇచ్చేవారు కాదు అని మరి మీ వివాహం ఎప్పుడు జరిగింది మా అనగోళ్ళనే ఇవ్వలేదండి కారణంటే మరి అవకాశం లేని ప్రతివాడు శ్రీరామచంద్రుడే అవకాశం వస్తే ప్రతివాడు ఛాన్స్ తీసుకోవడానికి బయట కదండి హ్యూమన్ నే అంటే పెళ్ళి ఏ సంవత్సరంలో నాకు ఇరవై నాలుగు సంవత్సరాలు మా వసారు మీరు చాలా బుద్ధిమంతులు కొరడు ఏమి ఎరగడు అప్పటికి మీరు ఎన్ని సినిమాలు చేసి ఉంటారు అప్పుడు బాబాజ అయిపోయిందండి అంతే అంటే దాదాపు ఒక కథానాయకుడిగా గుర్తింపు వస్తున్న రోజుల్లోనే మా పెళ్ళగిరి మరునాడే రిలీజ్ అయింది ఫిబ్రవరి నైన్టీన్త్ మా మా పెళ్లి అయితే అయితే నైన్టీన్త్ కీలుగుర్రం రిలీజ్ అయింది అంటే ఎయిత్ పిక్చర్ అప్పటికి ఎన్ని అంటే సీతారామ జన్మం మా హేశ్వరరావు గారు మీరు సినిమాల్లోకి వచ్చిన కొత్తల్లో పౌరాణిక కథా వస్తువులు చిత్రాలుగా వస్తుండేవి ఇందాక మీరన్నట్టుగానే ఆ తర్వాత ట్రెండ్ మారిందని అది మీ అదృష్టం అని చెప్పారు ఆ తర్వాత సాంఘిక చిత్రాలతోటి ఇక మీ ప్రాభవ వైభవం కూడా బాగా పెరగటం జరిగింది పౌరాణికాలు సాంఘికాలు జానపదాలు వీటిలో నుండి అభినయపరంగా ఏవి ఎలా ఉంటాయంటారు మిథాలజీ ఫోక్లో మనకి మొదలించి ఉంది ఈ రెండు ఏంటంటే లిటిల్ మిట్ ఆర్టిఫిషియాలిటీ పర్సనాలిటీలో తన భాష చెప్పడంలో కానీ ముఖ కబడికలు చూపించడంలో కానీ విమర్శనేం కాదు కొంచెం ఎక్స్ట్రాగా ఉన్నా ఇబ్బంది లేదు వేరే సాంఘిక చిత్రాల్లో ప్రతినిత్యం మనం రోజు నటిస్తున్నాం కాబట్టి న్యాచురల్ గా ఉండాలని ప్రయత్నిస్తున్నాం సాంఘిక చిత్రాలు కూడా న్యాయంగా కాదు ఒకసారి రాజ్ కుమారును జితేంద్రను సునీల్ దత్తు వీళ్ళు అడిగారు మీ పిక్చర్లు కొన్ని మేము యాక్ట్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్లు డైరెక్టర్ చంపుతున్నారు మేమో డ్యాన్స్లు పెట్టావు ఇంట్రడ్యూస్ చేసి మమ్మల్నిమో చేయమంటున్నారు లేకపోతే పిక్చర్ ఫెయిల్ అవుతుందంటున్నారు అంటే మమ్మల్ని ఇటువంటి ఇబ్బందులు పెట్టేస్తా ఉంకో మాట అండి అప్పటి రోజుల్లో ప్రధానంగా అక్కనేని నాగేశ్వరరావు వర్సెస్ నందమూరి తారక రామారావు ఏఎన్ఆర్ వర్సెస్ ఎన్టీఆర్ పోటీ బాగుండేది ప్రేక్షకులు కూడా వర్గాలుగా విడిపోయిన పరిస్థితులు ఉండేవి వ్యక్తిగతంగా మీ ఇద్దరు ఎలా ఉండేవాళ్ళు హాయిగా ఉండేవాళ్ళు మీ ఇద్దరు పద్నాలుగు పదిహేను పిక్చర్లు ఎవరు యాక్ట్ చేస్తారు కానీ అక్కడ కూడా ప్రేక్షకులు ఇటు మీ అభిమానులు అటు ఎన్టీఆర్ అభిమానులు ఇలా చాలా గొడవ ఉండేది టైటిల్స్లో ఎవరి పేరు ముందు వేస్తారు ఇలా పోటీలు పడేవాళ్ళు పందాలు కాసుకునేవాళ్ళు ముందు ఎవరి పేరు వస్తుంది అని కదా ఇప్పుడు ఉంటాయి కాదంటే ఇప్పుడు అన్నదమ్ములు వేషాలు వేసేటప్పుడు మరి ఆయన పేరు ముందేడు న్యాయం నాకంటే పదమూడు మాసాలు పెద్దాడు వేసే వేషాలను బట్టి ఉన్నప్పుడు చాలా రామకృష్ణ ఉంది నా పేరు ముందే వేస్తారు ప్రాధాన్యతను బట్టి వేస్తారు ఇప్పుడు ఒక ప్రేచ వచ్చి ఒకసారి ఎందుకైనా కృష్ణార్జున యుద్ధంలో ఏం చేయాలి వచ్చేది మీ సినిమాల్లో ఒక విప్ర నారాయణ ఇలవేల్పు మిస్సమ్మ నార్కలి తెనాలరాము కృష్ణ దొంగరాముడు మాయాబజార్ సువర్ణ సుందరి ఇలా చెప్పుకుంటూ పోతే అనేకానేకం ఒక ఆరాధన మూగ మనసులో డాక్టర్ చక్రవర్తి సుమంగడి ప్రేమ్ నగర్ దసరా బుల్లోడు అన్ని సూపర్ హిట్సే అయితే వీటన్నింటిలోకి చాలా గొప్పగా ఇతర భాషల వాళ్ళు కూడా అత్యంత అద్భుతమని మెచ్చుకుని మీకు సాటి మరెవరూ రారు అని చెప్పింది తీర్మానం చేసింది ఒక్క దేవదాస్తోనే ఆ సినిమా తాలూకు మీ అనుభవాలు చెప్పండి సినిమా అప్పటికి మాకు కొత్త అనుకోండి నాకు కూడా చాలా భయపెట్టేశారు అందరూ పెద్దవారితో సహా నాగేశ్వరరావు పనికిరాడేమో సావిత్రి పనికిరాదు వేదాంత భాగవ్ గారు డాన్స్ డైరెక్టరు ఆయన దీన్ని సైకలాజికల్ సబ్జెక్ట్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాడు ఇట్లా చాలా సందేహాలు ఉన్నాయి ఇండస్ట్రీలో దట్ నెగిటివ్ ఫీలింగ్స్ ఆఫ్ ఆల్ ది అదర్ పీపుల్ ఈవెన్ ఆడియన్స్ బ్రాటర్స్ దిస్ నేమ్ అని నేను అనుకుంటున్నాను ఇందులో పెద్ద ఎమోషనల్ డ్రామా సైకలాజికల్ డ్రామా సుచితమైన భావాలున్నాయి మీరు యాక్ట్ చేసి యాక్టింగ్ ద్వారా మెప్పించాల్సిన అవసరం చాలా ఉంది రైటర్ సృష్టించినవన్నీ కరెక్ట్గా తీసుకుంటే అటువంటి పరిస్థితుల్లో పెద్దలందరూ భయపెట్టేశారు నీళ్ళు తప్పితే ఎవరికీ నమ్మకాలి ఆ యూనిట్కి మాత్రం నమ్మకాల రాఘవ్య గారికి నేనంటే ఇష్టం అంటే నేను అప్పుడప్పుడు కాపాడి తీరుతా ఉండి వండుకోవడా ఎక్కువ చేస్తావు నువ్వు సముద్రాలు రాక వచ్చాను కదా మామూలుగా నేను ఎప్పుడు ఆశీర్వదించిన వాళ్ళలో ఒక ఆయన ఆయన భాష నాకు దగ్గరలో ఉంది నేను మీకు ఫాలో అయిన వాడిని సుబ్బరామను అంటే నాకు చాలా ఇష్టం వీళ్ళందరూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇక ఆటోమేటిక్గా అందరూ పట్టుపెట్టుతాం బాబా ఈ అమ్మాయి చిన్నపిల్ల ఆ అబ్బాయికి ఏం తెలిసి అని చాలా వీళ్ళు చెప్తే మీ పిచ్చు వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇండస్ట్రీలో వీళ్ళందరూ మారొక పట్టుదల క్రియేట్ చేశారు అంచేత మేము చాలా శ్రద్ధపడ్డాం సంబంధించినంతవరకు రాఘవేయ్ గారు నేను పోటీ పడేవాడు అయితే మీకు చాలా ముందు చూపు ఎక్కువని చాలామంది అంటూ ఉంటారు ఎందుకంటే ఇండస్ట్రీ హైదరాబాద్కి తరలి రావటంలో అజ్జులు మీరు అన్నపూర్ణ స్టూడియోకి మీ మనవుడు సుమంత్ చేత శంకుస్థాపన చేయించి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహమ్మద్ గారి చేత ప్రారంభోత్సవం చేయించారు ముందు చూపు అనేది కొంతవరకు నిజమే కానీ నేను వచ్చింది ఇండస్ట్రీని వృద్ధి చేయడానికి కాదు మరి ఇట్స్ నాట్ ఫర్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఐ కే నా పిల్లల్ని చాలా కష్టపడి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మా పెద్ద పిల్లల్ని ఇద్దరినీ చర్చిపాటులో చేర్పించారు అంటే మెడ్రాస్లో ఇంగ్లీష్ నేర్చుకోవాలి ఇంగ్లీష్ నేర్చుకోకపోతే ఫ్యూచర్లో వాళ్ళు పనికిరారు ఉంటాయి కానీ అక్కడ తిరగలేదు అది రియలైజ్ చేసేటప్పటికీ మద్రాసులో తెలుగు లేవు స్కూల్స్ లేవండి నేను నా వైఫ్ చదువుకోను వాళ్ళు ఇప్పుడంటే ఇంగ్లీష్ నేను ఆడతాను చదువుకుంటాను దాటి సాల్ట్ కదండి ఇప్పుడు ఈ రోజులు దేశ విదేశాలు తిరిగిన తర్వాత అది వేరు ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ నైన్టీన్ ఆ పరిస్థితుల్లో ఏమైనా సరే పిల్లలకి చదువు కావాలి ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయింది సంవత్సరాలు ఉంటే ఉంటాను ఇరవై సంవత్సరాల హీరో కెరీర్ ఉండటానికి వేలేదు పాపులారిటీ తగ్గిపోతుంది ముఖం కుడుతుంది అందుచేత క్యారెక్టర్ యాక్టర్స్కి వచ్చేస్తాం అప్పుడు అంటే అక్కడ స్టూడియో ఉంది అన్నపూర్ణ పిక్చర్స్ నా చేతిలో ఉంది రెండు పిక్చర్లు పిఏపీ వాళ్ళు వస్తారు జగపతి వాళ్ళు వస్తారు నాలుగు పిక్చర్లు మాయే ఉన్నాయి ఒక పిక్చర్ సారది వాళ్ళు నే పనిచేసే ఐదు పిచ్చర్లు ఐదు పిచ్చర్లు అక్కడ తీసుకుంటూ ఉంటాం నా కెరీర్ బాగానే ఉంటుంది ఉన్నత కాలం జరుగుతుంది నా పిల్లలకు చదువు వస్తుంది దీస్ ఆర్ ది రీజన్స్ నేను అబద్ధాలు ఆడి మోసం చేసుకోలేదు వైశుడి మీరు మొదటిగా హైదరాబాద్ రావటం మూలాన ఆజులు మీరు భావన ఉంది అదినే అనేది అలా కాదు ఆ భావన ఉండడానికి కాదు ఇక్కడికి మీకు పనిచేస్తాను లేకపోతే నేను పని చేసుకుంటాను చెప్పు అప్పుడు జగపతి నేను వస్తాను మీ అభి వచ్చి నేను రానేమో కానీ వచ్చి నేను పిచ్చర్ అక్కడ తీసుకుంటా అన్నాడు కొల్లయ్య గారు నేను రానేమో కానీ వచ్చి మీతో నేను నువ్వు ఉన్నంత కాలం పిచ్చర్ నీతోనే తీసుకుంటా ఇస్ ఇస్ వాట్ హ్యాపీ మళ్ళా మరి మేమంటే ఇంత అభిమానం అంటావు ఇక్కడ రామారావు గారికి మాకు పేచీలు వచ్చాయి రామారావు గారు పనిచేయనంటాడు నేను ఎవడో భానుమతిని పెట్టి ఎవరితో కుర్రాళ్ళతో నేను పెడితే భానుమతి ఎట్లా కొంచెం రుజుగా ఉన్నా నీతో సెటప్ అయ్యింది భామతి మీ కాంబినేషను మరి విపనారాయణ లైలా మజును మీకు తప్పించండి దాన్ని ఎన్ని విషయం నువ్వు ఏమైనా రావాల్సిందే రామారావు గారు పని చేయాలంటున్నాడు నావై కావడే వాళ్ళకి పేర్చేవచ్చు సరే మీ కోసం నేను మీరు నాకెంతో సహాయం చేశారు నన్ను తయారు చేశారు నాలో ఉన్న పిలిగితనాన్ని పోగొట్టారు మరి ఆవిడతో యాక్ట్ చేస్తే చాలు కొన్ని రోజులు నాకుంటాయి ఐ హ్యాడ్ మై గ్రాడ్యుట్యూడ్ దానికోసం మీ ఒక్కరి కోసం నేను వస్తాను అని చెప్పి వాళ్ళ కోసం వెళ్ళి నేను పనిచేసాను అక్కడ బట్ స్టిల్ నేనే మిగతా వాళ్ళందరికీ కండిషన్ పెట్టాను ఇక్కడికి రావాలంటే కారణం అంటే నేను ఇక్కడ కాపురం వచ్చినా మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ రోజు అక్కడికి వెళ్ళడం ఎందుకు మీకు నీకు వచ్చే ఏముంది చేత నా చదువు కోసం వచ్చాను అందుకని ఈ రోజున నా పిల్లలు నాగార్జున తెలుగు చదువుకుని తెలుగు మాట్లాడగలుగుతున్నాడు ఐ నో ఐ డోంట్ వాంట్ నేమ్ దెమ్ దేర్ ఆర్ స్టార్స్ హియర్ తెలుగు స్టార్స్ ఏవైనా చాలా గొప్ప విషయం అండి ఏంటంటే మీరు ఆ స్థాయిలో ఉండి పిల్లల మంచి భవిత కోరి వాళ్ళకి మంచి మన తెలుగు నేర్పించాలని అభిలాషతో రావటం ఆ తర్వాత ఇండస్ట్రీ కూడా ఇక్కడికి రావటం ఇది చాలా ఆనందించదగ్గ విషయం కదా ఇండస్ట్రీ వచ్చింది దానికి కారణపోతాం నేను అయితే కావచ్చు అదేనండి మీరు చాలా సినిమాల్లో ఒక ట్రెండ్ సెట్టారు ఒక కథానాయకుడు అత్యద్భుతంగా స్టెప్లు వేస్తూ హీరోయిన్తో కలిసి డాన్సులు చేస్తూ ఉండటం అవన్నీ సూపర్ డూపర్ హిట్గా అవటం ఒక దసరా బులోడు ఒక ప్రేమ్ నగర్ ఇలా చాలా ఉన్నాయి ఒక ట్రెండ్ సెట్టర్గా మీరు మిగిలిపోయారన్నది సత్యం వాటి తాలూకు మీ అనుభవాలు చెప్పండి ఇవన్నీ నా యాక్టింగ్ కెరియర్లో ఒక భాగమే కానీ దిస్ ఇస్ అ రొటీన్ వర్క్ వాట్ ఐఎమ్ డూయింగ్ అంటే సార్ హీరో స్టెప్స్ వేయడం అనేది మీతో ప్రారంభమయ్యేది చూగితే కారణం ఏంటంటే హీరో డ్యాన్స్ చేయడం అసహజం హీరోయిన్ మాత్రమే డ్యాన్స్ చేయొచ్చు హీరోయిన్ డ్యాన్స్ చేసినప్పుడు హీరో హీరో పాటలు పాడేటప్పుడు హీరో పాటలు పాడేటప్పుడు అమ్మ అమ్మ చనిపోయావా అని ఎవడు పాడతానండి అది అసహజం కాదా అలాగే పాటలు కూడా అసహజం అదే నేను చెప్పాను ఇంతగా రాజకుమారు ఆడీలు అడిగినప్పుడు ఏది సహజం ఏది అసహజం అసలు సినిమా అసహజం మేక్ బిలింగ్ ప్రాజెక్ట్ పాటలు పాడుకోవడమే అసహజం అందుచేత నేను డ్యాన్స్లు నేను నాటకాల్లో డ్యాన్సులు చేసేవాడిని కాబట్టి నాకు ఆడవేషాలు వేసాను కాబట్టి ఒత్తిడికి నాలో ఉంది కాబట్టి నేను అట్లా చూడగానే క్యాచ్ చేసే స్వభావం నాలో ఉంది కాబట్టి నేను డ్యాన్సులు చేయడం మొదలుపెట్టాను అది బాగా ఉందనుకుని మళ్ళీ ఎక్కువ చేశారు అలాగలా ఎక్కువైపోయినాయి అందులో డ్యాన్సులు లేకపోతే ఈ సినిమా సక్సెస్ కాదనే స్థితికి దాకా తీసుకొచ్చి కొద్ది చేయలేదు అప్పుడు ఇప్పుడు డాక్టర్ చక్రవర్తి దానిలో ఆ పాత్ర డాన్సులు ఎక్కడ చేస్తాం చేయలేదే మీలో ఇంకో విశేషం సార్ మీరు నవలా కథానాయకుడిగా ఒక మంచి పేరున్నటువంటి ఒక హీరో మీ సెక్రటరీ ఇట్లాంటి సినిమాలు చాలా ఉన్నాయి వందేళ్ల భారతీయ సినిమా చరిత్రలో ఎనభై ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో డెబ్బై ఏళ్లకు పైగా నటుడిగా మీకు ఎన్నెన్నో జ్ఞాపకాలు ఎన్నింటికో మీరు ఆజ్యులు అవునా ఇప్పుడు మీరు ఆజ్యుడు అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్లు నా ప్రొడ్యూసర్లు అంత ఇమాజినేటివ్ లక్షణాలున్న ప్రొడ్యూసర్స్ ఏమండి అదంతా క్రేజిట్ నేను ఎట్లా తీసుకుంటాను నేను కాబట్టి నవలా నాయకుడుగా నాకు ఇప్పుడు నిష్కృతి ఉంది అది నవలా మేము పనిచేసాం అలాగే మాగాలి బలం ఉంది అది ఓ బెంగాలీ నావెల్ మేము పనిచేసాం తాషేర్ ఖర్ ఉంది ఇద్దరు మిత్రులు పేక అది మేము అది బెంగాలీదే అది మేము పనిచేసాం సెక్రటరీ మంచి నావెలు అది రామానాడి తీశారు అట్లాగే ఇంకోటి ఇంకొకటి తీశారు ఇంకోటి ఇంకోటి తీశారు మరి ఆ పాత్రకి నేను స్వభావం ఏదో క్యారెక్టర్స్ డాన్స్లు ఎలా చేస్తాను సైకలాజికల్ క్యారెక్టర్స్ అలాగే చేస్తాను కాబట్టి హ్యూమరస్ క్యారెక్టర్స్ అలాగే చేస్తారు కాబట్టి రొమాంటిక్ క్యారెక్టర్స్ అలాగే చేస్తారు కాబట్టి భక్తిరస ఛానెస్ తుకారాము ఇవి చేస్తారు కాబట్టి అన్ని పాఠాలు నేను టచ్ చేసి ఉన్నాను సక్సెస్ అయ్యి ఉన్నాను కాబట్టి నా అట్లాగే రెవల్యూషనరీ క్యారెక్టర్స్ లైక్ అలాగే ఒక లైలామజ్ను ఒక విప్రనారాయణ ఒక దేవదాసు ఒక అనార్కలి రొమాంటిక్ characters రొమాంటిక్ ట్రాజిక్ క్యారెక్టర్స్ రొమాంటిక్ లైటర్ క్యారెక్టర్స్ లైక్ బా భార్యాభర్త ఇలా ఇలాగ నంబర్ క్యారెక్టర్స్ ఉన్నాయి అలాగే humorous characters. అది ఇది ప్రేమించి చూడు ఆవులు అందులో డ్యాన్స్లో పనికి వస్తే హ్యూమర్ హ్యూమర్ ఉంది అలాగే విలేజ్ క్యారెక్టర్స్ నమీమంటూ ఒక రోజులు మారాయి ఒక రెవల్యూషనరీ క్యారెక్టర్స్ మరి ఇవన్నీ టచ్ చేసి ఉన్నాం కాబట్టి అన్నీ నా చదివేయించారు నా personality అనువుగా ఉంది బేగ్ పర్సనాలిటీ కాదు ఇటు అనువుగా ఉంటాం అఖినే నాగేశ్వర గారు ఈరోజు మీ తొంభైవ పుట్టినరోజు చాలామందికి మీరు ఆదర్శనీయులు ఇన్ని సంవత్సరాలుగా ఒక నటుడిగా మీ ప్రస్థానం ఆరోగ్యంగా కొనసాగుతుంది మరి మీ ఆరోగ్య రహస్యం ఏమిటి నంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయండి ఎందుతంటే ఒక మనిషి ఆరోగ్యంగా ఉండడానికి ఒకటి కాదు రీజన్స్ నేను తొమ్మిదో బిడ్డని మా అమ్మ దగ్గర పాలు బాగుండేవి వ్యాధి నిరోధకం అంటారు కదా మదర్ మిరల్ అవునండి కరెక్ట్గా చెప్పాలంటే ఐదు సంవత్సరాలు తాగాను నేను మా అమ్మ చెప్పింది నాతో తల్లబి జ్వరాలు రావండి అని ఎక్కడో నేను మాట్లాడుతున్నాను మీ బుట్టు పెడతాం ఎందుకు రావో తెలుసా నీకు మా అమ్మ బ్రతికున్నప్పుడు మా అమ్మ తొంభై ఆరేళ్ళు బ్రతికింది ఎందుకమ్మా అన్నే నువ్వు ఐదు సంవత్సరాలు పాలు తాగేవరా బాగుండక ఏం చెప్తావరా నువ్వు నీ తల పెద్దకు వస్తుంది అన్న మా అమ్మ ఇది ఒకటి నే కడుపు నిండా అన్నం తినలేదు చాలా కాలం లేదనుకోండి తర్వాత ఉన్న తర్వాత నా ఇరవై ఐదవ బిగ్ స్టార్న్ అయ్యా నేను నేను ఏం తినాలంటే ఏం తాగాలంటే అది నా చేతిలో ఉంది నెవర్ నేను సినిమాల్లోకి వచ్చినప్పుడు వీళ్ళు వ్యభిచారులు తాగుబోతులు భార్యలు వదిలిపెట్టేస్తారు అనుకునే రోజుల నుంచి ఆ కారణంగా నాకు అయిన వాళ్ళలోనే అమ్మాయినివ్వలేదు మా అమ్మాయి ఏడుస్తూ ఇట్లా అట నేను తండ్రి లేని బిడ్డని పంపుతున్నాను అక్కడంతా చెడిపోతారట మనుషులు అంటే అమ్మ నీ చేతులు చేసేశారు నువ్వు అనుకునే విధంగా జరగదమ్మా ఐ హ్యావ్ సమ్ వింజన్స్ ఫార్ములా ఇన్ మైండ్ వెరీ స్ట్రాంగ్లీ సంఘంలో నా పెళ్ళైనప్పుడు మా అత్తవారందరూ కూడా డర్బునాలు అవ్వడం మూలంగా ఎగైనిస్ట్గా ఇదే విషయస్ మా మామగారు నాకు ఇచ్చేశారని మసూరా గారి మాటలో వాళ్ళ మాటలో బుద్ధిమంతులు విని చేశారని వాళ్ళు నాకు వెళ్ళి బట్టలు పెడుతుంటే ఒక నికృష్టుడికి బట్టలు పెట్టవలసిన కర్మ మనకు పట్టిందన్నట్టు వాళ్ళ చూపుల్లో నేను కనబెట్టాను ఆ చూపులు యాక్టర్ని కాబట్టి నాకు అన్నీ అర్థమయ్యి కానీ నేను నెగిటివ్గా ఆలోచించలేదు వీళ్ళకి సహాయం చేసే స్థితికి నేను ఎదగాలని నేను కోరుకున్నాను ఇక్కడ ఎవరు లేకుండా ఒక కోటి రూపాయలు అక్కడ దొరికినాయి అవి పచ్చికెళ్ళి వాళ్ళకి ఇద్దాలని అంత ఎంతమందికి దోస్తుందండి ఎవడం అప్పుడప్పుడు రిక్షా వాడి పంచుకెళ్ళి ఇస్తున్నాడంటే చప్పట్లు కొట్టబుద్ధి అవుతుంది అలా అవునండి అలా మనకి మనకు అవకాశాలు మనం కొన్ని సద్వినియోగాలు చేసుకోకూడదు దుర్వినియోగాలు అలా మన క్యారెక్టర్ దెబ్బతింటుంది దీనికి ఏంటంటే బేస్ అక్కడెక్కడ ఉంది నేను శ్రీరామచంద్రుడి అని చెప్పట్లేదు నా కూడా నా మనసు కూడా అలా వెళుతుంది నో నో అని లాక్కోవాల్సిన అవసరం ఉంటుంది మానవులు లేదు నేను చాలా పర్ఫెక్ట్ మ్యాన్ శ్రీరామచంద్రుడి అంటే కాదు నేను కూడా శ్రీకృష్ణుడిని అప్పుడప్పుడు పోతాం అటు ఇటు నేను మా మామూలు మనిస్తే కాకపోతే నేను సమ్ వెంజర్స్ ఫార్ములా ఎన్ని నేను ప్రా చేసిన ప్రామిస్ కోసం కొన్ని నేను కూడా కొన్ని సుఖాలు శాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది సుఖాలు అనుకుంటే సుఖాలు అనుకోవడం అవును అందుచేత కొన్ని మీరు సమాధానాలు చెబుతుంది అన్ని కారణాలు ఉన్నాయి తినడానికి పూర్తిగా తిండి లేకుండా చదువుకోవడానికి డబ్బు లేకుండా వచ్చిన నియమానియాలి అనుకుంటూ వచ్చిన నా పుట్టివాడిని ఈ రోజున ఇండియాలో నాకంటే ఎంతో మంది సమర్థులు ఉన్నా ఎవరికి రాననే అవార్డులు నాకు వచ్చాయి అవునండి ప్రపంచంలోనే ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే తొంభై సంవత్సరంలో కూడా యాక్ట్ చేసే స్థితి నాకు వచ్చింది నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను నేను ఎప్పుడో చెప్పింది పైకి లాగి చెప్పగలుగుతున్నాను ఐ హ్యావ్ ఎ గుడ్ థంగ్ టు హ్యావ్ ఎ క్లారిటీ ఇన్ మై ఎక్స్ప్రెషన్ మర్చిపోవడం లేదు అవును ఇన్ని సంలక్షణాలన్నీ ఒకచోట ఉన్నాయంటే ఎంత తృప్తి లేకపోతే ఇవన్నీ ఉంటాయి అంటే ఈ ఆడియన్స్ ఎంతకాలం నన్ను భరించారు ఎన్ని పాత్రలు వేసినా తొంభై సంవత్సరం వచ్చినా కూడా నన్ను ఇంకా అభిమానిస్తున్నారు ప్రపంచంలో అనేక మంది అభిమానిస్తున్నారు అంటే బట్ మోర్ ఏ పర్సన్ నీడ్స్ డబ్బుంటే బంగారం తొక్కా వేసుకోలేం కదా సార్ నేను నా బిడ్డల సాచ్చిగా ఇంతవరకు కడుపు నిండా అన్నం తినలేదు సార్ అంటే తక్కువ తిని ఎక్కువ బ్రతుకు ఎక్కువ తిని తక్కువ కాలం బ్రతుకు అని అసలు నాకు తలనొప్పి రాదు జ్వరం రాదు ఏది లేదు హాయిగా నిద్రపడుతుంది ఏం లేదు ఇంతవరకు తలనొప్పి ఎలా ఉంటుందో ఇంతవరకు నాకు తెలియదు అంటే గర్వంతో చెప్పడం కాదు అందులో సంతృప్తితో చెబుతున్నాను నేను తొంభై ఐదు సంవత్సరాలు ఇలా ఉన్నాను అంటే కారణం ఇంత కష్ కట్టడుగు జీవితాన్ని వచ్చిన వాడికి ఇన్ని తృప్తి గల కారణాలు అనేక ఉంటే నా ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది సార్ ఆ తొంభై సంవత్సరంలో మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆల్ ఇండియా రేడియో ఆల్ ఇండియా రేడియో ఇప్పుడు నన్ను కూడా ఇంటర్వ్యూ చేస్తుందా అనుకున్న రోజులు నాకు ఉన్నప్పుడు తలుచుకున్నప్పుడు ఇది ఎంత ఆనందాన్ని ఇస్తుంది సో మీ జీవన క్రమం ఆశ్వర గారు ఉదయం నుంచి రాత్రి వరకు ఒక పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది ఒక క్రమశిక్షణ మీలో ఉంది ఒక శైలి ఉంది మీది ఆ శైలి గురించి చెబుతూ అందులో మరి మా ఆకాశవాణి కూడా ఒక భాగం అయ్యి ఉంటుంది తప్పనిసరిగా దాని గురించి చెప్పండి ఆకాశవాణి ఏమైనా ఒక రోజు భోజనం కానీ ఆకాశవాణి వినకుండా ఉండను వా మార్నింగ్ నచ్చేటప్పుడు చిన్నది ఉంటుంది ఆ దగ్గర అంటే ఒక పాకెట్ రేడియో మాదిరి పాకెట్ రేడియో ఉంటుంది అది జేబులో దొరుకుడు నేను దడుతుంటే దడుతుంది కాబట్టి మార్నింగ్ నేను కరెక్ట్గా ఆరు నెలలు ముందు రోరల్ ప్రోగ్రామ్ ఏదో ఒకటి వస్తుంది పొలం పనులు దాని తర్వాత బెజవాడ వార్తలన్నీ వస్తాయి దాని తర్వాత హిందీ వార్తలు మీ వాయిస్ రోజు వస్తుంది తర్వాత తెలుగు న్యూస్ వస్తుంది దాని తర్వాత మధుర గీతాలు ఆనాటి మానేస్తాను ఇక అక్కడ నుంచి ఈ తర్వాత మళ్ళీ పేపర్లు చూడాలి కదా అంటే పొద్దున్నే కాఫీ తాగుతూ ఇది రొటీన్ రేడియో వినటం తెలుగు న్యూస్ అయిపోతుంది కానీ నేను లోపలికి రాదు అప్పుడు వచ్చి ఒక టీ పెట్టుకొని నేను ఈ పాటలు కొన్ని వింటాను సో మీలాంటి వాళ్ళు నిత్యం మా ఆకాశవాణి వింటున్నందుకు అది మీ నోట ఆ మాట మీ నోట వింటూ ఉండటం మాకెంతో ఆనందంగా ఉంది సార్ భాష ఎవరైనా నేర్చుకోవాలంటే మీ దగ్గర నుంచే నేర్చుకోవాలి మీ ఆకాశవాణి నుంచే నేర్చుకోవాలి వినికిడి చాలా బలవత్తరమైంది ఈ వినికిడి అనేది మీ ఆల్ ఇండియా రేడియో ద్వారా వస్తుంది సార్ చదువుకోకముందు ఒక పిల్ల పిల్లవాడు ఎట్లా తెలుగు మాడుతున్నాడు హిందీ ఎట్లా మాడుతున్నాడు ఇంగ్లీష్ ఎట్లా మాడుతున్నాడు ఇట్స్ ఓన్లీ బై చెవులు బోలంక అది అక్కడ మీరు మాట్లాడే భాష ఎంత చక్కగా ఉంటే వాళ్ళు అంత చక్కగా ఎడ్యుకేట్ కావడానికి అవకాశాలుంది శ్రోతలు అది వాళ్ళకి ఎంత హెల్ప్ వాళ్ళకి తెలియదు ది కాంట హ్యావ్ దిస్ ఎనాలిసిస్ ఐ హ్యావ్ దిస్ ఎనాలిసిస్ కాబట్టి భాషలో ఎంతో మార్పు తెచ్చుకునేవాడిని కాబట్టి నేను నా భాష ఒరిజినల్గా ఏమిటి ఇప్పుడు ఏమిటి నేను ఒరిజినల్గా మన మర్చిపోనుండే నియమని చెయ్యాలి మర్చిపోతే కాక చాలా కష్టం నా ఒరిజినాలిటీ పోతే ఎట్లాగా నా ఒరిజినల్ క్యారెక్టర్ ఉండాలి మళ్ళీ ఇప్పుడు క్యారెక్టర్ ఉండాలి చె సార్ ఇందాక మీరు అన్నట్లుగా భారతదేశంలో ఏ నటుడు సాధించనని విజయాన్ని మీరు సాధించారు అవార్డులు రివార్డులు పద్మ పురస్కారాలు దాదాసాహెబ్ ఫాల్కే కాళిదాస్ సన్మానం అలాగే అన్న అవార్డు ఎన్టీఆర్ అవార్డు ఇలా అనేకానేక ప్రతిష్టాత్మక అవార్డులన్నీ మీ ఆర్ట్ గ్యాలరీలో కొలువై ఉన్నాయి దాదాపు పన్నెండు వందలకు పైగా జ్ఞాపికలు అందులో ఉన్నాయి అంతర్జాతీయంగా పేరున్నవి అవన్నీ చూసుకుంటున్నప్పుడు మీకు కలిగేటువంటి ఆనందం వెరీస్ఫైడ్ గ్రేట్ సార్ సార్ మీరు మూడు తరాలకు ప్రతినిధిగా ఉన్నారు ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కథానాయకుడు మీరు నాగార్జున గారు మీ మనవుడు ముగ్గురు కలిసి సినిమా చేస్తున్నారు మనం సినిమా ఆ సినిమా విశేషాలు చెప్పండి ఎలా ఉండబోతుంది ఏమిటి మనం అనేది ఒక ప్రయత్నం కాదంటే ఆ ప్రయత్నం చేయడానికి ముగ్గురు పేరు ప్రతిష్టలతో ఉండడం వాళ్ళు సహజంగా కుర్రాళ్ళు కాబట్టి ఉంటారు నేను ఇంకా పేరు ప్రతిష్టలతోనే ఇంకా నా మొహం చూసే స్థితిలో నేను ఉండడం నేను మాట్లా మాట్లాడగలిగే స్థితిలో యాక్ట్ చేసే స్థితిలోనే ఉండడం అది కూడా చాలా అదృష్టమైన విషయమే అందుచేత ఇవన్నీ సంతృప్తి కలిపే విషయాలే కదండి మా మనకి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి అది ఏమాత్రం తగ్గినా ఇబ్బంది వస్తుంది ందుక నాజున జాగ్ర జాగ్రీక్ అనేది నాయసరావు గారు బహుశా ప్రపంచంలోనే ఒక అరుదైనటువంటి కాంబినేషన్లో వస్తున్న సినిమా మనం ఈ సినిమా గొప్ప సక్సెస్ కావాలని చెప్పి మనసారా కోరుకుంటూ తొంభై ఏళ్ల మీ ఆనందమయ్యే జీవితంలో ఇంకా మరి మీ మనవరాళ్ళు మనవలు కుటుంబ సభ్యులు హోల్ ఫ్యామిలీ ఈజ్ వెరీ హ్యాపీ ఐఆమ్ ది హ్యాపీయెస్ట్ పర్సన్ బికాజ్ ఈ సినిమా మదర్ ఉండే ఒక్క మా అమ్మ నన్ను ఆడవేషల్లో దింపిన కారణంగా ఇది నేను ఎలా ఎలా ఎలా బలరాయి గారు తగలడం ఆయన ఆశీర్వాదం మూలంగా industry you no know, difficult characters which nageshwar Rao can't avoid do ane vashalanni piskocchi daani etri betti natho act cheyinchi naakinta peru pratishtalu undabatte inta kaalam lagutochu ajatha na roopalu ento naaku telusukobba i am very satisfied man whole family is in films connected with the films andaru kuda baagunnaru ఈ దీ సినిమా తల్లి మూలంగా నా కుటుంబం బాగుపడింది నేను బాగుపడ్డాను ఇంతకాలం ఇంకా బాగున్నాను ఇప్పుడు తొంభై సంవత్సరంలో నా పుట్టినరోజుకి మీతో ఇంటర్వ్యూలు పాల్గొన్నాను ఈ మాటలన్నీ చెప్పగలుగుతున్నాను జ్ఞాపకాలు ఉన్నాయి ఇవన్నీ కూడా మీ అందరికీ మరొక్కసారి నన్ను ఆడియన్స్కి గుర్తు చేసి ఈ టీవీ ఒకటి సేవ్ చేసింది మళ్ళా ఈ మధ్య ఎందుచేతంటే మన పిల్లలు ఉన్నారే మీ పిల్లల్లో మన వాళ్ళు మన రాళ్ళు వాళ్ళ ముందు నన్ను నిలబెట్టేది ఈ టీవీఏ అండ్ ది రేడియో అందుచేత నన్ను అందరూ కూడా తృప్తిగా చూస్తున్నారు నేను తృప్తిగా ఉన్నాను ఆరోగ్యంగా ఉన్నాను ఉన్నంతకాలం ఆరోగ్యంగానే ఉంటాను నాకెంతో ఆనందంగా ఉంది థ్యాంక్ వెరీ మచ్ మళ్ళా మీ ఇంటర్వ్యూ ద్వారా నలుగురికి పరిచయం చేసి వినిపించేందుకు ఇంతవరకు దివంగత సినీ నటులు డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారితో ఆకాశవాణి గతంలో రికార్డు చేసిన పరిచయ కార్యక్రమం పునః ప్రసారం విన్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ